కాబట్టి మీరు ఆ పైనున్న ఉపాధి చూడకూడదు ఆ తత్వానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా దృష్టిని తత్వం దాకా ఎవడైతే తీసుకెళ్తాడో వాడు మాత్రమే సమబుద్ధి అనబడతాడు భాషను చూద్దాము కింఛ సుహృది కింఛ అంటే ఇంకా ఏమంటే అని అర్థం ఇంకా ఏమంటే ఏమిటి ఇంకా ఏమంటే ఆ యోగి గురించి మాట్లాడుతున్నాం కదా ఆ యోగి ఎలా ఉంటాడో మీరు అర్థం చేసుకోండి అనే యోగి యొక్క లక్షణాన్ని మరింత చెప్తున్నారు ఏమని సుహృదిత్యాది శ్లోకార్ధం ఏకం పదం అర్ధ అర్ధ అర్థా తెలియాలి తెలుగులో రాసినప్పుడు ఆ పొట్టలో చుక్క పెడితే దాన్ని థ అంటారు అర్థ పొట్టలో చుక్కలేకపోతే అర్ధ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి కరెక్ట్గా రాయాలి ఇక్కడ అర్థ అర్ధ అంటే సగం అర్థ అంటే మీనింగ్ ఒకసారి నేను చిన్నప్పుడు ఏదో శ్లోకం ఏదో అర్థం కాలేదు ఆ అన్వయం కుదరలేదు నేను పరిగెత్తుకు వెళ్ళి కుండలు సుబ్రహస్యర్ మహామహోపాధ్యాయు త్వర గొప్ప విద్వాంసులు వారి దగ్గర చదివి వరం ఆయన వెళ్ళి సార్ ఈ శ్లోకం అర్థం తెలియలేదండి అన్న అంటే అర్థం తెలియలేదా అంటే సగం శ్లోకం తెలియలేదు అన్నమాట మీకు అన్నారు అనేది కాదండి అర్థం తెలియలేదు అని నేను మార్చుకున్నాను మరి అలా మాట్లాడు అన్నారు సో ఆ విధంగా ఇక్కడ అర్థం శ్లోకార్థం అంటే శ్లోకానికి తాత్పర్యమని కాదు శ్లోకానికి సగం ఈ శ్లోకానికి సగం ఉందే అదంతా ఒకటే పదము అని అంటున్నారు ఆయన భాష్యుహృన్మిత్రార్జుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు అదంతా ఒకటే పదము సమాసం దాంట్లో దాని అర్థాలు చెప్పుకొస్తున్నారు సుహృది ప్రత్యుపకారానపేక్షయైవ ఉపకర్త ఇప్పుడు ఉపకారం చేసి వాడు ఉంటాడు ఈ ఉపకారం చేసి వాడు ఎలా ఉంటాడు వీడికి ఉపకారం చేస్తే మళ్ళీ భవిష్యత్తులో మనకి వీడి తిరిగి ఉపకారం చేస్తాడు అనే దృష్టితోటి ఉంటాడు వాడిని సుహృతండ్రు పూర్వం వాళ్ళు పాపం పల్లెటూళ్ళలో అలా ఉండేవారు కొంచెం పాపం అప్పుడు ఎకనామిక్ స్టాండర్డ్స్ అవి ఎలా ఉండే అమ్మ ఒక ఐదు ఒక కప్పు పంచదార బదులు ఇవ్వండి అని అడిగేవారు కప్పు పంచదార బదులు అలా ఉండే బదులు ఇప్పుడు ఈ మధ్యలో అడిగితే ఆల్రెడీ ఇచ్చేవారు ఎందుకు ఇచ్చేవారు అంటే తీసుకు అమ్మాయి ఏమనుకోకుండా అండి అబ్బే పర్వాలేదండి నాకు పంచదార అయిపోతే నేను మీ దగ్గర బదులు వస్తాను కదా అని ఇచ్చేవారు దాన్ని సుహృత దాన్ని మిత్ర అంటారు సుహృతంటే ఏమిటి అయ్యో ఇదే మహాభాగ్యం అండి తీసుకెళ్ళండి బదులు ఏమిటండి పంచదార కాఫీ మీరు వేస్తే మీరు తాగిన కాఫీ పంచదార మీరన్నా మేమన్నా ఒకటే తీసుకెళ్ళండి ఒక కప్పు ఏమిటండి తీసుకోండి రెండు కప్పులు తీసుకోండి అది ఇచ్చి బదులు కాదు ఏం కాదమ్మా మీరు వాడండి మీరు వాడితే ఒకటి మేము వాడితే ఒకటే ఎవరో కాఫీలో కలుపుకునేదే పంచదార అంటే మీరైనా ఒకటే మేమైనా ఒకటే తేడా ఏమీ లేదు తీసుకెళ్ళండి అమ్మా వారి పేరే సుహృతు అక్కడికి అక్కడే చిన్న తేడా కాబట్టి ప్రత్యుపకారం వీడేం చేస్తాడు అని ఆలోచించుకోకుండా అలాంటి అంచనాలు ఏమీ లేకుండగా చక్కగా ఉపకారాన్ని చేస్తే వాడిని సుహృతంటారు మిత్రం స్నేహవాన్ ఇక మిత్రుడు ఉంటాడు వీడు వీడికి ఉపకారం చేయడం మంచిది రేపొద్దున మనకి ఎప్పుడైనా అవసరం అయితే ఉపకారం తప్పకుండా చేస్తాడు అనే ఒక స్వార్థ దృష్టితోటి ఉపకారం చేస్తారు మొత్తానికి ఉపకారం చేస్తూనే ఉన్నాడు కొంతమంది ఉపకారము చేయరు ఏమీ చేయరు అలా ఉండిపోతారు వాళ్ళకన్నా అయం కదా కొంతమంది పని కట్టుకుని అపకారం చేస్తారు అబోహ్ వాళ్ళకంటే మరీ నయం మొత్తానికి మిత్రుడనే కేటగిరీ కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుణ్ణి సుహృద్ అని వర్ణించారు సుహృదం సర్వభూతానాం సర్వభూతం సుహృదం సర్వభూతానా జ్ఞావా మాం శాంతి మృచ్ఛతి అని ఐదో అధ్యాయం ఆఖరి శ్లోకం సో ఈశ్వరుడు సకల ప్రాణులకు సుహృదు అంటే మనం ఏం చేస్తామని ఆలోచించుకోకుండా మనకు ఉపకారం చేశాడు ఏం ఉపకారం చేశాడు ఆయన హృషికేశుడు కదా చూపిచ్చాడు చెవిచ్చాడు చూపెందుకు ఇచ్చాడు వీడొచ్చి నన్ను దర్శనం చేస్తాడని ఇచ్చాడు చూపు ఇచ్చాడంటే చెవి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు వీడు ఏదో మంత్రాలు వల్లిస్తే వింటాడనా నోరు ఇచ్చాడు వాక్కిచ్చాడు వీడు మండ ప్రార్ సుప్రభాతం చదువుతాడని వాక్కిచ్చాడా ఇప్పుడు వీడు చదవకపోతే సుప్రభాతం ఆయనకి నిద్ర తెలివిరాదా ఏమన్నమాట అది కాబట్టి వీడు సుప్రభాతం చదువుతాడని వాక్్య ఇవ్వలేదు పోలే వాక్కును చేసుకుంటాడు వెరమోహం ఇచ్చాడు వాక్కు అంతేతనే దేవుణ్ణి సుహృద్ అని వర్ణిస్తారు ఈశ్వరుడు అలాగే మనకు ఉపకారం ప్రత్యుపకార అపేక్ష లేకుండా ఎవరైనా ఉపకారం చేశారన్న అయ్యా మీరు దేవుళ్ళాటివారండి అంటారు అంటే అర్థం ఏంటి దేవుడు ఏమీ అపేక్షించకుండా ఉపకారం చేశాడు మీరు కూడా అలాంటివారే నిజంగా కొంతమంది దేవుళ్ళే అలాగే ఉంటారు ఏమీ అపేక్ష ఏమి అపేక్షిస్తారు అయినా కూడా అలా ప్రేమగా ఉపకారం చేస్తారు ఆయన పేరు సుహృదు అపేక్ష ఉపకారం చేస్తే మిత్రం స్నేహవాన్ హరి అదిహేంటి శత్రువు ఆయన వైపు నుంచి ఆయన ఒక శత్రుత్వాన్ని నెరపుతూ ఉంటాడు ఏదో ద్వేషాన్ని పెట్టుకుంటాడు వాడు వీడేని ద్వేషించడు ఆయనే ద్వేషిస్తారు కొంతమంది అలా ఉంటారు ద్వేషిస్తారు అసూయి చేత దాని ఏదో అసూయ ఉంటుంది వాడు సంపాదించేస్తున్న డబ్బు బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడు మనకి లేకపోయింది అని అసూయతో ద్వేషిస్తారు పక్షం భవడి పక్షాన్ని పట్టుకోడు పక్షి అంటారు కోర్టుపక్షి అంటారు ఎప్పుడైనా ఉన్నారా పక్షి అంటే పక్షం అస్సి అస్తి ఏదో ఒకటి పక్షంలో ఉంటాడు కోర్టు పక్షులు ఏ వీడి పక్షానైనా ఉంటాడు వాడి పక్షానైనా వీడికైనా సాక్షి చెప్తాడు వాడికైనా సాక్షి ఎవరి డబ్బులు ఎక్కువ ఇస్తే వాడి పక్షాన్ని ఉంటాడు లేదు కోర్టు పక్షులు అంటారు సో ఉదాసీనుడు నా పక్షం భజతే ఎవడి పక్షాన చేరడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు సాధువులు ఉన్నారనుకోండి ఏ రాజకీయ పక్షంలోనూ చేరకూడదు రాజకీయ పక్షంలో చేరకూడదు ఎందుకంటే రాజకీయ పక్షాలు ఏవో వాళ్ళలో ఉండే వాళ్ళ ఉంటాయి ఒకటి మంచిదని ఒకటి చెడ్డదని ఓ గిన్న సందర్భంలో ఒక పక్షం యొక్క స్టాండ్ బాగుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదో మంచి మార్గంలో నడుస్తున్నారు వీళ్ళు ఏమో సరిగ్గా కానీ అది సమాజం వాళ్ళు చూసుకుంటారు లౌకికులు చూసుకుంటారు సాధువులు ఒక పక్షంలో చేరి అలా చేయకూడదు ఈ పార్టీ ఆ పార్టీ అని అలాగా కట్టుకోకూడదు కాబట్టి పార్టీలకు అతీతంగా ఉండటమే అవసరం మీరు ఓటు వేసేప్పుడు కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తి యొక్క మంచితనాన్ని చూసి ఓటు వేయాలి కానీ పార్టీని బట్టి వాడు ఎంత యోగ్యుడైనా వేయడం కులాన్ని బట్టి ఓటు వేయడం పార్టీని బట్టి ఓటు వేయడం ప్రాంతాన్ని బట్టి ఓటు వేయడం ఇవన్నీ కూడా డెమోక్రసీని డిఫ్యూట్ చేసేట్టు ఉంటాయి ఎనీవే సో ఉదాసీనుడు ఏం చేస్తా ఉటు ఆసీన ఎత్తుమే కూర్చుంటుంది ఎత్తుగే కూర్చుంటాడంటే ఫిజికల్గా వచ్చే చోటు చూసుకుని కూర్చుంటాడని కాదు ఒక ఉన్నత స్థానంలో కూర్చుంటాడు ఏమిటా ఉన్నత స్థానము అందరిలో ఉండే ఈశ్వరుని చూస్తాడు ఆ పైన ఉన్నటువంటి పై పై లక్షణాలను చూసి అంచనా అనే పొరపాటు చేయడు అందరిలో ఉండే ఈశ్వరుని చూస్తాడు వాడిని ఉదాసీన అంటారు గురించి వర్ణిస్తూ పద్నాలుగో అధ్యాయంలో ఉదాసీనవద్ ఆసీన అని వర్ణించారు ఆ పైన ఎత్తు మీద కూర్చున్నవాడు ఎలా అయితే అన్నిటికీ అతీతంగా ఉంటాడో ఆ విధంగా గుణములకు అతీతంగా ఉండేటువంటి జ్ఞాని అని అలా వర్ణించాడు కాబట్టి ఉదాసీనుడు ఇక్కడ సందర్భంలో కలగజేసుకోని వాడు తన బంధం చూసుకుంటూ పోతాడు ఈ దెబ్బలాటల్లో ప్రవేశించి ఇప్పుడు ఇద్దరు కూర్చొని దెబ్బలాడుకుంటున్నారనుకో అన్నిచే వాదం ఏమిటి వాదము ఈ పార్టీ మంచిదే ఆ పార్టీ మంచిదే అని వాదం రెండు పార్టీలు ఉన్న అలా ఉంటుంది మన దగ్గర వాదం అలా ఉండదు ఈ పద్నాలుగు పార్టీల్లో ఏది మంచిది అని వాదించుకోవాల్సి ఉంటుంది ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం వాదిస్తారు మీరు రెండు కాదుగా ఉంటారు సోమిని అర్దే పోనా ఏదో వాదించుకుంటున్నారనుకోండి ఈ పదహారు పార్టీల్లో ఏది మంచిది అని వాదించుకుంటున్నారనుకోండి ఒకడు ఇది అంటాడు ఒకంటాడు మరొకడు ఏదో అరవదని పేర్లు చెప్తారు దాంట్లో ప్రవేశించి నేను కూడా ఓ పక్షాన్ని పట్టుకుని వాళ్ళతో పాటు వాదన మొదలు పెట్టాను అనుకోండి అన్ని మధ్యస్థుడు అంటారు కూడా అన్నారు పక్షి అంటారు పక్షంలో చేరాడు కాబట్టి ఏ పక్షంలోనూ చేరకుండగా అలా సాక్షిగా ఉండిపోయి అన్ని పార్టీలో ఒకటేననే ఒక భావంతో ఉండిపోతే వాడిని ఉదాసీనుడు అంట కాబట్టి సమాజంలో ఉండే జనుల్ని అలాగ విభాగం చేసుకుంటూ వీడు మంచివాడు వాడు చెడ్డవాడు వీడు ధర్మాత్ముడు వాడు పాపి వీడు శుభి వాడు అశుభి అలాగా ఎప్పుడు చేయకూడదు ఉదాసీనంగా ఉంటే కూడా మంచిదే సో అటువంటి ఉదాసీనుడు అనే ఒక కేటగిరీ ఒకటి ఉంటుంది మంచిది మధ్యస్థ విరుద్ధయోరుభయోహో హితైషి రెండు వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో ప్రవేశించి ఇద్దరికి క్షేమాన్ని చేకూర్చడం కోసం వాళ్ళకు ఒక రాజీ చేస్తే వాడిని మధ్యస్తుడు అంటారు ఉదాహరణకి శ్రీలంకలో జరిగే దెబ్బలాట్లో మొన్నటిదాకా ఎల్టీటిఈ కిను శ్రీలంక గవర్నమెంట్కి మధ్యలో నార్వే నార్వే దేశం అది మధ్యస్థంగా వ్యవహరించింది నార్వే ఎందుకు మధ్యస్థంగా చెప్పడం కష్టం చాలా చిత్రమైన సమాచారం సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్యలో అమెరికా మధ్యస్థం వహించింది అలా చెప్తే చెప్పొచ్చు చెప్పలేము ఒకప్పుడు పక్షం వైపు కూడా ఉండొచ్చు సో అలా మధ్యరకం అలాగే పాలస్తీనాకి ఇజ్రాయేల్కి అమెరికా మధ్యరకం వర్తిస్తూ మధ్యస్థ అలా అటువంటి స్టేటస్ నేషన్స్ ఇక వ్యక్తులు దెబ్బలాడుకున్నప్పుడు కూడా మధ్యవర్తులు ఉంటారు మధ్యస్థులు ఉంటారు ఈ దళారీలు కూడా అటువంటి పనే చేస్తారు ఈ కొనుక్కునేవాడికి అమ్మివాడికి మధ్యస్థులుగా ఉంటాడు మధ్య మధ్యవర్తి అదో కేటగిరీ ద్వేష్య ఆత్మన అప్రియ అంటే నా వైపు నుంచి నేను ద్వేషిస్తా అటు నాకు ఇష్టడు కాదు అని ఒక కేటగిరీ నాకు శత్రువు అని ఒక కేటగిరీ అలాంటి కేటగిరీ ఒకటి ఉన్నది బంధువు సంబంధీ అంటే వీడు బంధుత్వం బావమరదో లేదా మేనబావో ఇవో ఉంటాయి సంబంధాలు మతానికి బంధువుల్లో పడతాడు సో చాలా మంది ఈ బంధుత్వాలు లెక్కేసుకుంటూ కూర్చుంటారు ఈ బంధువు ఇంధువు వాడ బంధువు అని బంధుత్వాల్లో చాలా చాలా రూట్ చాలా ఉంటాయి సో మేనత్వ బావమరది భార్య తమ్ముడి మనం ఇలాగేవో చాలా కనెక్షన్స్ ఉంటాయి అవి మతిపోతున్నాయి అవి రెండు మూడు అయ్యేప్పటికి మనం రూట్ తప్పిపోతాయి మనకు అది అర్థం కాదు కానీ తెలుసుకునేవాళ్ళు బాగానే తెలుసుకుంటారు అది అదృష్టి ఉండాలి కాబట్టి బంధు అనే ఒక కేటగిరీ ఇక సాధుషు శాస్త్రానువర్తిషు ఏదో శాస్త్రం ఉంటుంది ఏదో స్థల పురాణమో శాస్త్రమో ఆ సందర్భం ఏదో ఉంటుంది ఆ శాస్త్రాన్ని అనువర్తించి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి సాధువు అని ఒక లేబుల్ అపిచ పాపేషు ప్రతిశిద్ధకారిషు అంటే నిషిద్ధమైన పని చేస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది చాలా నియమనిష్టగా ఉంటారు మనం వెళ్ళామనుకోండి మనని మాట్లాడడం కూడా మాట్లాడటం మంచినీళ్ళు కూడా ఇవ్వరు కొంతమంది అంత నియమనిష్టలో ఇవే ఉండవు పాపం ఏదో రకంగా ఉంటారు కానీ ఎంతో ప్రేమ చూపిస్తారు కాబట్టి జడ్జి చేయడం చాలా కష్టం తర్వాత ఇప్పుడు సపోజ్ హృషికేశ్ వెళ్ళారనుకోండి చాలా సాధువులు చాలా మంది కనబడతారు అదేవిధంగా జైలుకి చెంచు కూడా జైలుకి వెళ్ళారంటే అక్కడ సో కాల్డ్ పాపిస్ అంటే తప్పు పనిచేసి జైల్లో బంధింపబడి ఉన్నటువంటి క్రిమినల్స్ చాలా మంది కనపడతారు కాబట్టి ఈ ఋషికేశ్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు ఈ జైల్లో ఉన్నవాళ్ళందరూ అయోధ్యులు ఒక రకంగా మీరు కరెక్ట్ అవ్వచ్చు కానీ మీ దృష్టి ఎంతసేపు వాళ్ళు చేసే క్రియల మీద దగ్గర ఆగిపోయింది తప్ప ఆ బంగారం దాకా వెళ్ళలేదు అని అర్థం బంగారం దాకా వెళ్ళలేదు బంగారం దాకా వెళ్ళాలి బంగారం ఏమిటి చెన్మయుడు చిన్మయ దాన్నే ఏమంటారు అంటే ఒక దృష్టితోటి సమదృష్టిని విశిష్యతే కదా సమబుద్ధి అంటే సమదృష్టి అర్థం పశి వాళ్ళు అంటారు దాని అర్థం అది సర్వేషు తేషు సమబుద్ధి వాళ్ళందరి ఎందు కూడా సమానమైన బుద్ధి కలవాడు వాడు విశిష్యతే అంటే సమానమైన బుద్ధి అంటే బ్రహ్మ దృష్టి అంటారు అంటే అందరి ఎందు ఒకే పరమాత్మ పరబ్రహ్మ నాడలేదా అందరూ పరబ్రహ్మ స్వరూపులో ఉన్నా కదా చెప్పండి సర్వం కల్విదం బ్రహ్మ అడితే బ్రహ్మ దృష్టి బ్రహ్మ దృష్టిలో ఉన్నవాడికి అందరిలో ఒకే బ్రహ్మ కనబడతాయి దాన్నే ఇంకో చూస్తే ఈశ్వర దృష్టి ఈశ్వర దృష్టి బాగా దృఢమైన వాడికి అందరి ఒకే దేవుడు కనబడతాడు అందరిలో పోలీసు దొంగ ఆ దొంగని పట్టుకుని వచ్చాడు పోలీసు ఇంటికి వచ్చారనుకోండి మీరు ఏం చేయాలి పోలీసు కాఫీ ఇచ్చి దొంగకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అనుకోండి అంటే దృష్టి పై పైన ఆగిపోయింది కాకుండా ఇద్దరికి కూడా చక్కటి ఫస్ట్ క్లాస్ కాఫీ ఇద్దరికి కూడా ప్రేమగా మీరు ఇచ్చారనుకోండి అంటే మీరిద్దరిలో ఒకే తత్వాన్ని తత్వం దాకా వెళ్ళిపోయారు మీరు దూసుకుపోయారు ముందుకు వెళ్ళిపోయారు అర్థం ఒకే ఈశ్వరుణ్ణి అందరు ఎందుకు ఈశ్వర దృష్టి అలా ఉన్నాయి మంత్రాలన్నీ కూడా అలా ఉన్నాయి ఇప్పుడు నమ్మకంలో రుద్రాధ్యాయంలో నమో మహద్భ్యక్షుల్లకే భో నమ మహద్భ్య మహాత్ములకి నమస్కారము అల్పులు అయోగ్యులు వాళ్ళకి నమస్కారము అలా ఎలా చెప్పారండి అంటే ఇద్దరిలో ఒకే శివుడు ఉన్నాడు ఆ శివుడికి నమస్కారం చేస్తున్నాడు తస్కరాణాంపత ఏ నమో నమ వినే ఉంటారు మీరు తస్కరులు అంటే చోరీ చేసేవాళ్ళు ఈ చోరీ చేసే వాళ్ళకి నాయకుడు ఒకడు ఉన్నాడు ఆ చోరీ చేసేవాళ్ళ నాయకుడికి నమస్కారము ఎవడా నాయకుడు ఎవరు వీరప్పన్నో ఏదో అలాంటి వాళ్ళు ఒక ఆయన ఉంటారు ఆయనకి ఎందుకు నమస్కారం చేస్తున్నావాను అంటే ఆయన హృదయంలో ఉండే శివుడికి నమస్కారం చేస్తున్నాను కులించానా అంపతజేన మో నమహ ఎప్పుడైనా మీరు ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎక్కడో కొనుక్కుంటారు తీరా మీరు వెళ్ళి మీ ల్యాండ్ మీరు ఇల్లు కట్టుకున్నామని అక్కడ ఒకడు ఏం చేస్తాడు జెండా పాత లేకపోతే దాన్ని ఆక్రమించేస్తాడు ఆ పక్క నుంచి కాంపౌండ్ వాళ్ళు ఓ గదిని జడి ప్లేసి కట్టేస్తాడు ఇటుపక్క వాడు ఓ గదిని జరిపితే అటు పక్క ఓ గదిని జరిపితే ఇంక మీకేం మిగిలింది మధ్యలో సమ్ మిగులుతుంది ఏమిటి అన్యాయం ఇలా చేశారు వీళ్ళు అంటే వాళ్ళకు ఒక దండం ఎందుకంటే కుంచానామత కు అంటే భూమిని అపహరించేవాడు వాడి హృదయంలో ఉండే శివుడికి దండం అని ఇలా మొత్తం మంత్రాలు అనేలాగే ఉంటాయి సో అంటే అర్థం ఏమిటి లోకంలో పాపులుగా పరిగణింపబడే వాళ్ళెందు కూడా అదే శివుడు విరాజిల్లుతున్నాడు దీన్ని ఈశ్వర దృష్టి అంటాం మొత్తం రుద్రాధ్యాయం అంటే ఇదే ధూరంలో నడుస్తుంది దృష్టి సర్వత్రా ఈశ్వర దృష్టి సో నము వర్ష్యాయచ వర్ష్యాయచ వర్షం కురిసినప్పుడు నిండిన చెరువుకి నమస్కారం వర్షం లేకుండా ఎండిపోయిన చెరువుకి నమస్కారం విచిత్రంగా ఉందండి అంటే అర్థం ఏంటి దీంట్లోనూ ఈశ్వరుడే ఉన్నాడు దాంట్లోనూ ఈశ్వరుడు కూప్యాదచ్యాచ కోపం అంటే నుయ్యి నూతిలో ఉన్న నీళ్ళకి నమస్కారం అవ అవటము అంటే ఒక నీటి పడియ బయట బురద గుంట అంటారు చూడండి నీటి గుంట దాంట్లో ఉన్నటువంటి ఈశ్వరుని అదానికి నమస్కారం ఆ నీటికి అదేంటి ఇలా అంటారు ఏమిటంటే ఈ నీటిలో ఈశ్వరుడు ఉన్నాడు ఆ నీటిలో కూడా ఈశ్వరుడే శివుడే ఉన్నారు అని దీన్ని ఈశ్వర దృష్టి మీరు ఈశ్వర దృష్టి కనుక ఉన్నట్లయితే మీకు సమదృష్టి వచ్చేస్తుంది ఇంకో దృష్టి ఉంది ప్రకృతి దృష్టి ఏనుందండి మీరు కులాలు మతాలు వర్గాలు అని మీ లెక్కలు వేసారు తప్పిస్తే వాస్తవంలో అందరూ పాంచభౌతిక శరీరము గలవారే మీరు భాషను బట్టి వీడు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అన్నారు అనుకోండి ఏం విభాగం ఎక్కడి నుంచి వచ్చిన విభాగం యూస్లెస్ విభాగం కదా ఎందుకంటే ఇద్దరు కూడా పాంచభౌతిక దేహములు తప్ప మరేమీ కానీ కాదు ఈ అంచనా వేసేవాడు విభాగం చేసేవాడు కూడా పాంచభౌతిక దేహమే ఇంకేం మిగిలింది తేడా ఏం మిగిలింది కాబట్టి ఆ రకంగా ప్రకృతి దృష్టి ఇంకొక దృష్టి ఉంది మిథ్యా దృష్టి నామరూపం మాత్రము మిథ్యా ఏదైనా మిథ్య నామరూపాలంటేనే మిథ్య ఇంకా అంతా మిథ్య అయినప్పుడు ఈ మిథ్యలో సాధువు ఏమిటి పాపి ఏమిటి ఈ మిథ్యలో మిత్రుడేమిటి శత్రువు ఏమిటి అంతా ఒకటే ఇప్పుడు ఇప్పుడు మీరు కలగ అన్నారు కలలో ఒకడు మిత్రుడు కనపడ్డాడు ఇంకోటి శత్రుడు కనబడ్డాడు వాస్తవంలో ఆ రెండు కూడా మిథ్యే కాబట్టి దాంట్లో ఒకటి మంచి ఇంకొకటి చెడు ఈ విభాగం కూడా అనవసరం కదా దాన్ని మిథ్యా దృష్టి అంటారు సో ఈ విధంగా మీరు ప్రకృతి పంచభూత దృష్టి కానీ మిథ్యా దృష్టి కానీ ఈశ్వర దృష్టి కానీ ఆత్మ దృష్టి కానీ ఏ దృష్టి మీరు పెట్టినా అల్టిమేట్గా మీరు ఆ సమదృష్టిలోకి వెళ్ళిపోతారు ఆ తత్వ దృష్టిలోకి వెళ్ళిపోతారు అటువంటి తత్వదృష్టిని అభ్యాసం చేయాలి తప్పిస్తే దానికి ఆపోజిట్ ఏమిటి వైషమ్యపూర్ణమైన దృష్టి అంటే ఇప్పుడు ఏం చేయాలంటారు ఒక మిత్రుడు శత్రువు ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఏమీ చేయాల్సిందే ఉండదు ఇద్దరి ఎందు వైషమ్యాన్ని పెట్టుకోకుండగా వైషమ్యం అంటే ఎలా ఉంటుంది వీడు ఈ కారణాన్ని బట్టి ఈ క్రియని బట్టి వీడు మిత్రుడు ఈ క్రియని బట్టి వీడు శత్రువు అని విడా విడదీస్తే మీరు క్రియ దాకానే వెళ్లేరని అర్థం క్రియ దాటి లోపలికి వెళ్లలేకపోయారు ఆ వైషమ్యం వచ్చేసింది వైషమ్యము లేని దృష్టికి సమదృష్టి అనిపారు అంతా కూడా నెగిటివ్ మీనింగ్స్ ఉంటాయి సమదృష్టి అంటే ఎలా సమదృష్టి ఏమిటి సమదృష్టి వైషమ్యం లేని దృష్టి అని అర్థం అక్కడ పాజిటివ్ మీనింగే ఉండదు నెగిటివ్ మీనింగే ఉంటుంది మీరు సాధారణంగా వైషమ్యాన్ని చూపిస్తున్నారు వైషమ్యం అంటే తేడాన్ని చూపిస్తున్నారు భేదబుద్ధిని కలిగి ఉన్నారు దానిని నిరాకరిస్తే ఉండేటువంటి ఆ శాంతమైన స్థితికే సమబుద్ధి అని పేరు పోలీసు దొంగ కనపడ్డారనుకోండి పోలీసు ఆయన్నేమో చాలా ప్రేమగా మాట్లాడి దొంగనేమో వాడినేమో మీరు నిరసించారనుకోండి అంటే వైషమ్య దృష్టి ఉందనమాట అలా కాకుండా ఇద్దరినీ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చి ఇద్దరినీ సమానమైన ప్రేమతో వాళ్ళకి మంచి నీళ్ళు కాఫీ ఏదో ఇచ్చారనుకోండి అంటే ఆ వైషమ్యాన్ని మీరు అడ్డు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు అని అర్థం వైషమ్యం చిక్చర్లోకి రాకుండా మీరు శ్రద్ధ తీసుకున్నారు దాన్నే వైషమ్యవర్జితమైన దృష్టి అంటారు అది సమబుద్ధి అంటే భాష్యకారులు ఏమంటారు చూడండి క కర్త ర్మా ఇది అవ్యాకృత బుద్ధిరిత్యర్థ అది ఇప్పుడు ఎవడైనా వాడే వాడు ఏదైనా కర్మ చేసుకుంటున్నాడు అనుకోండి అక్కడ ఏదో కర్మ చేస్తున్నాడు ఏదో పూజ ఏదో చేసుకుంటున్నాడు చేసుకుంటుండే ఎవడ్రా వీడి పూజ చేస్తున్నవాడు వీడు అని అడుగుతాడు వీడు కః ఎవడ్రా అంటే ఏమో వీడు ముఖం ఎప్పుడు ఏ కులం వాడు అంటావు ఏ వర్గం వాడు అంటావు ఎక్కడి నుంచి ఇచ్చాడు ఏ బస్తీ నుంచి వచ్చాడు అంటే ఆ పక్క మనం మన దేవాలయంలో ఒక పక్క బస్తీ నుంచి వచ్చాడు అని ఏదో పెడతాడు ఇది వైషమ్య దృష్టి ఇలా ఉంటుంది ఇంకొక దృష్టి కింగ్ కర్మ వాడు ఏదో అక్కడ ఇటు ఏదో ఏదో హడావుడిగా తిరుగుతుంటే ఏం చేస్తున్నాడు రావాడు అని అడుగుతాడు ఆ చేస్తున్న కర్మని బట్టి వాడి మంచనో చెడ్డనో ఏదో కేటగిరీ వేస్తాడు ఈ రకంగా మీరు మనిషి రూపాన్ని పెట్టవు వాడు చేసి క్రియని బట్టి మీరు విభాగాలు చేసుకుంటూ బ్రేక్ డివైడ్ చేసుకుంటూ పోవటము అది చాలా తప్పు దానికి అతీతంగా తత్వం దాకా దూసుకుపోయి తత్వదృష్టిని కలిగి ఉన్నట్లయితే అది సమబుద్ధి ఆ విభాగము లేని బుద్ధి కలవాడు అవ్యాకృత బుద్ధి వ్యాకృత అంటే ఇప్పుడు డివైడ్ చేయటం నామరూపం నామరూపే వ్యాకరవాణి మీరు వ్యాకరణం నామరూప వ్యాకరణం చేసేస్తారు ఓ మనిషి ఉన్నాడు వాడు దేవాలయానికి వచ్చాడు అనుకోండి ఎవడు వీడు అని నామరూప వ్యాకరణం చేసేట నేను ఒకసారి ఓ వైష్ణవ దేవాలయానికి వెళ్ళాను నా ముందు ఓ ఆచార్యుల గారు నిలబడ్డారు క్యూలో క్యూలో వెళ్తున్నాము వెనకాల నేను నిలబడ్డాను ముఖాన్ని పెట్టుకున్న అది చెరిగిపోతే అదో రకంగా జరిగిపోతుంది అది కొంతసేపు ఎవరికి పది పదకొండు ఎప్పటికి పోతుంది నామం అయితే స్థిరంగా ఉంటుంది మీరు కడుక్కునేదాకా విభూత్ అలా ఉండదు అది పెట్టుకున్న కొద్దిసైడ్కి పోతుంది సో ఇంకా పోలేదు ఆయన ఆ పూజారి గారిని చూశారు చూసి ఈ ఆచార్యులు గారిని చూడగానే అంత దాకా తీర్థ ప్రసాదాలు పోతున్నారు ఆయన ఈ ఆచార్యులు గారిని చూడగానే లోపలికి వెళ్ళిపోయి ఓ మాలను శేషవస్త్రం ఒకటి ఉంటుంది ఎల్లో కలర్ ఆ రెండు పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఆ మాల ఆయన నల్ల వేసి శేషవస్త్రం ఆయన చేతిలో పెట్టి ఆ ఏమండి బాగున్నారా మంగళా శాసనం తెల్లాండు ఏదో ఏదో సంభాషణ చేసి ఆయనకేమో ఆ శతకోపం గట్టిగా పెట్టి పంపించారు తర్వాత నేను వెయిట్ చేస్తున్నా అది పూర్తయ్యాక నా నా దగ్గరకు వచ్చేపటికి ఆ పట్టు అది ఇలా కొంచెం వేసి పద అని తర్వాత వాడికి సో ఆ రకంగా అటువంటి వైషవ్యాలు వాడు సో దీన్ని దీని నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది సో వీ డ్ రైజ్ అబౌద్ అదే అభిప్రాయం వైషమ్యము లేని బుద్ధి సర్వమునందు అది నామరూప వ్యాకృత అంటే నామరూప నామరూపాల లేని బుద్ధి అవ్యాకృత బుద్ధి పోని వ్యాకృత అని కూడా చెప్తే వ్యాపించని బుద్ధి ఎంగేజ్మెంట్ లేని బుద్ధి కర్త అని ఆ ఎంగేజ్ కాని బుద్ధి వ్యాపృతత్వం అంటే ఎంగేజింగ్ The mind is engaging on the actions performed by the individual, like both of you, his appearance. That's why the person is engaged in engagement. That's one of the most important things. The person is a little disturbed in the trarambhal. That's why the person is angry. The person is angry. The person is angry. The person is angry. వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవళ్ళ వాడు ఏ కులం వాడు తెలిసిపోతే మనస్సుకి పర్వాలేదు మనస్సుకు ఉల్లాసంగా ఒక ఒక సెటిల్మెంట్ కింద ఉంటుంది అది వాడు ఏ కులం వాడో తెలియలేదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియలేదు ఏం చేస్తున్నాడో తెలియలేదు అలా దియల్లా నిలబడి ఉన్నాడు అనేది మనస్సు చాలా అన్సెటిల్డ్ కింద ఉంటుంది అర్థమైందండి నేను చెప్పింది ఆ లక్షణాన్ని వదిలించేసుకోవాలి వాడు ఎవడైనా సరే వాడి హృదయంలో ఉన్న ఈశ్వరుడు దర్శించటము దానివల్ల ఏమైపోతుంది శాంతి వచ్చేస్తుంది మనస్సుకి సెటిల్మెంట్ శాంతి లభిస్తుంది అప్పుడు అటువంటి శాంతమైన హృదయంలో సత్యం ఆవిష్కారం అవుతుంది అంతేగాని ఈ క్యాల్కులేషన్స్ యూస్లెస్ క్యాల్కులేషన్స్ కదా వాడు ఏం చేస్తాడు వాడి కర్మ ఏమిటి వాడి పూజ ఏం చేస్తాడు వాడి పుణ్యమా పాపమా ఈ క్యాలకులేషన్స్ అన్ని కూడా దిస్ ఇస్ ఆల్ ఎ వేస్ట్ ఫుల్ అన్నమాట ఇప్పుడు దాన్ని అంతని కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది దాన్ని తప్పించుకుని ఆ తత్వం దగ్గరికి వెళ్ళి వాడి గురించి శ్రీకృష్ణుడు యొక్క రికమెండేషన్ ఏమిటంటే ఆయన అంటారు విశిష్యతే సముచ్యత ఇది పాఠాంతరం విముచ్యతే ఇది పాఠాంతరం సహా అంటే వాడు వాడు విశిష్యతే అంటే ఈ విధంగా జనులందరినీ విభాగం చేసుకుని సంసారి కంటే విభాగములకు అతీతంగా ఉండేటువంటి సమబుద్ధి తత్వదృష్టి గలవాడు చాలా గొప్పవాడు యోగి అని ఒక అర్థం లేదా స విముచ్చే అప్పుడు మోక్షాన్ని పొందుతాడు ఈ మోక్షాన్ని పొందడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పెద్ద పెద్ద పూజలోవి గట్టిగా చేస్తే మోక్షం వస్తుందనో లేకపోతే తీర్థయాత్రలోవి బలంగా చేస్తే మోక్షం వస్తుందనో అలా అనుకుంటారు వాటి వల్ల పుణ్యం వస్తుంది మోక్షం రాదు మోక్షం రావాలంటే అంతరంగ వికాసం మీ మనస్సు అంత అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ పోయి ఆ శుద్ధమైన అంతఃకరణంలో ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శించుట అది మాత్రమే మోక్షహేతు కాబట్టి అంతఃకరణ శుద్ధి ఇంపార్టెంట్ ఈ శ్లోకాలను చూస్తే మీకు ఒక పాయింట్ బాగా బలంగా ముందుకు వస్తుంది అది నేను ఎందుకు చెప్తున్నానంటే సమకాలీన సమాజంలో ఉండే ధోరణులను మనస్సులో బట్టి చెప్తున్నా మరి వ్యాఖ్యానం అంటే అలాగే ఉంటుంది కదా సమకాలీన సమాజంలో ధోరణ ఎలా ఉంటుందంటే ఒక వాల్యూ సిస్టము మనం పుణ్యకర్మలు చేసుకోవాలి అవి ఒకవేళ ఏ కారణం చేతనైనా చాలా లేదు తక్కువ అనిపిస్తే ఇంపు ఎక్కువ చేసుకుందాం ఇప్పుడు విష్ణు సహస్ర నామారాయణ చేసుకున్నాం అండి ఓకే లలిత కూడా జాయిన్ చేయి యాడ్ సమ్థింగ్ మోర్ టు గంట చేస్తున్నాం అండి పోనీ గంట సరపడదు ఒకే గంట నరచేద్దాం ఈ పైన తీర్థయాత్రలు పూర్వం కాశీ వెళ్ళేస్తే గొప్ప ఇప్పుడు ఈ ప్రయాణ సౌకర్యాలు పెరగడం మూలంగా బాగా ఎక్స్టెండ్ చేసి బదరీ దాకా ఎక్స్టెండ్ చేశాం ఈ మధ్య అది చైనా వాళ్ళు కొంత పర్మిషన్ ఇవ్వడం కారణంగా మానస సరోవరం దాకా ఎక్స్టెండ్ చేసేసాం కాబట్టి ఇంకొంచెం తీర్థయాత్ర ఎక్కువ చేస్తే మోక్షం వచ్చేస్తుంది ఇంకొంచెం దానం ఇప్పటికే ఏవో దానాలు చేస్తున్నాం ఇది కాదులే ఇంకొంచెం దానం చేయండి ఇంకొంచెం ఎక్కువ దానం చేయండి మోక్షం వచ్చేస్తుంది దిస్ ఈజ్ ఎ ట్రాప్ నేను మిమ్మల్ని దానం ఎక్కువ చేయొద్దంటలేదు ప్లీజ్ డూ ఇంకా కర్మలు చేయదలుచుకుంటే ప్లీజ్ డూ ఇంకా ఎక్కువ తీర్థయాత్రలు చేయదలుచుకుంటే ప్లీజ్ డూ ఆల్ దట్ యు కానీ అది మోక్ష హేతు మీరు అనుకుంటే మాత్రం పొరపాటు ఇట్స్ ఎ ట్రాప్ ఆ సమాజంలో మీకు అటువంటి దృష్టి ఉంటుంది ఇప్పుడు అయ్యప్ప ఉందనుకోండి ఒకసారి వెళ్ళొస్తే పుణ్యం కానీ సరిపడదు ఇంకా ఎక్కువ సార్లు వెళ్ళి రావాలి ఇంకా ఎక్కువ సార్లు వెళ్ళి రావాలి నాకు ఒక ఆయన చెప్పారు నేను రెండు వందల నలభై మూడు దగ్గరికి వెళ్ళొచ్చాను నిమిషం దట్ అలాగే మోక్షం వస్తుందని మీరు అనుకుంటే ఇట్స్ ఏ ట్రాప్ అలా రాదు మీరు రెండు వందల నలభై మూడు కలిపితే మూడు వందల సార్లు ప్లీజ్ డూ దాట్ దట్ ఈస్ నాట్ ది ప్రాబ్లం బట్ అది అది మోక్షహేతం అనుకుంటే మాత్రం ట్రాప్ మోక్షహేతు అన్నది చేసే క్రియని బట్టి మీరు చేసేటువంటి పూజలను బట్టి ఉండదు ఇవన్నీ ప్రిపేర్ ది గ్రౌండ్ మోక్షము అంటే అంతఃకరణము శుద్ధం కావాలి ముందు శుద్ధమైన అంతఃకరణంలో ఈశ్వరుడు ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు అది అనుభవ రూపంగా అనుభవానికి తెచ్చుకోవాలి ఆ స్థితి జ్ఞాన రూపమైన స్థితిని పొంది మోక్షాన్ని పొందుతాడు మానవుడు జీవన్ముక్తుడవుతాడు కాబట్టి ఆ దిశలో మనం వెళ్ళాలంటే ఈ బాహ్యము నుండే ఉపాధి లక్షణాలు ఎన్నైతే ఉంటాయో వీటన్నిటికీ అతీతంగా ఆ బ్రహ్మ దృష్టి ఈశ్వర దృష్టి ఆత్మ దృష్టి తత్వ దృష్టి మీరు ఏ పేరు పెట్టినా దానికి సమదృష్టి దాన్ని అలవర్చుకుని ఆ వైశిష్ట్యాన్ని సంపాదించినప్పుడు మాత్రమే మానవుడు మోక్షాన్ని పొందగలుగుతాడు యోగారూఢానం సర్వేషాం ఇటువంటి సమబుద్ధి కలిగిన మహాత్ముడు ఉన్నాడే యోగ స్థితిని చేరుకున్న వారందరిలోకి కూడా చాలా శ్రేష్టమైన వారు ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఎలా ఉంటారంటే మనిషిని చూడగానే వాడి మీద ఒక హిస్టరీ షీట్ ఒకటి మెయింటైన్ చేస్తారు మైండ్లో రౌడి షేటర్స్ అంటారు చూడండి రౌడీ షీటర్స్ అంటే పోస్టర్ పోలీస్ స్టేషన్లో ఆ బస్తీలో ఉండే ఫలానా ఆయన ఉంటారు ఒక రౌడీ గారు ఉంటారు ఆయన పేరు మీద ఒక షీట్ ఒకటి మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఆ షీట్ లో ఆయన ఎక్కడ ఉన్నారు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు ఏమిటి ఏమిటి చేశారు అంతా మెయింటైన్ చేసుకుంటారు ఏదైనా అల్లర్లో అవి అయితే ఆ షీట్ తీసి ఆయన్ని పట్టుకొస్తూ అలా షీట్ మెయింటైన్ చేస్తారు మనం కూడా అలాంటి పొరపాటు చేస్తూ ఉంటాం ఒక షీట్ మెయింటైన్ చేస్తారు వస్తున్నాడు పిసలా వాడు చాలా దుష్ కుడు అంటే వీడు షీట్ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట ఒక మెంటల్ షీట్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటారు వేషాన్ని బట్టి బొట్టును బట్టి మరోదాన్ని బట్టి మరోదా అలా షీట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో అటువంటి మెంటల్ షీట్ హిస్టరీ షీట్ని మెయింటైన్ మెయింటైన్ చేయటం వల్ల మీ మనస్సు పూర్తిగా కలుషితమైపోతుంది మీరు అనుకుంటున్నారు సమాజాన్ని అంతా మనం చక్కగా కేటగిరీ చేసి సమాజం దారిని సమాజం నడుస్తూ మన మనస్సులో ఉండే కాలుష్యము బాగా దృఢపడిపోతుంది దానివల్ల మనం అన్ని రకాల తప్పు సంస్కారాలు తప్పు వాల్యూస్ కూడా మొదలవుతాయి ఓసారి నేను ఎవరింటికో వెళ్ళబోతున్నా ఎవరో అన్నారు స్వామీజీ వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళకండి అన్నా అంటే నేను అన్నాను అదేమండి వాళ్ళు పిలిచారు ప్రేమగా పిలిచారు భిక్షకు వెళ్తే సమస్య ఉందంటే చూడండి ఇప్పుడు మిమ్మల్ని భిక్షకు పిలిచాడు చూసారా వీళ్ళ తాత వాడు ఎవళ్ళదో ఏదో దొంగతనమో ఏదో చేశాడు వాళ్ళు ఏదో మర్డరో ఏదో చేశాడు జైలుకెళ్ళాడు కాబట్టి మీరు భిక్షకు వెళ్ళారు వీళ్ళ తాత జైలుకి వెళ్తే ఈయన దగ్గరికి వెళ్ళడానికి ఏమి వచ్చింది ఈయన వెళ్ళలేదు కదా జైలుకి తాత జైలుకి వెళ్ళాడు నిజానికి జైలు నుంచి విడిగలేకపోతే పవిత్రమైపోతుంది అలా చెప్తుంది శాస్త్రం జైలు తప్పించుకుంటే వాడి పాపం అలా వింగిపోతుంది జైలుకి వెళ్ళొచ్చేసి అంటే వాడి పాపం అంతా క్షాళనం మనం మెళ్ళ మాల వేసేసి వాడిని మనలో కలిపేసుకోవాలి శాస్త్రం అలా చెప్తాం కాబట్టి అంటే వాల్యూస్ అన్ని కూడా రాంగ్గా ఉంటాయి అనమాట కాబట్టి ఏ పెన్సన్న అయినా సరే మనం శత్రువుగా భావించటం అయోగ్యుడిగా లెక్క వేయటం పాప కాపీ అని ఒక ముద్ర వేయటం ఇదంతా కూడా మన మనస్సులో ఉండేటువంటి కాలుష్యాన్ని పెంచేది తప్ప మరొకటి కాదు మనస్సు అది హృదయము అంతఃకరణము మనస్సు బుద్ధి అన్నీ దాని పేర్లే దాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి దాన్ని ఇంత కలుషితం చేసి కూర్చోకూడదు మనుషులను విభాగం చేసుకుంటూ ఇంత కలుషితం చేసుకోకూడదు రక్షత రక్షత కోశం కోశానామకి కోశం హృదయం రక్షత కోశం అంటే ఏదో పాట పుట్టింది సంస్కృతంలో రక్షత అంటే రక్షించుకోండి మీ హృదయం అనేటువంటి ఖజానా నిధి అది చాలా పవిత్రమైనది దాన్ని చెడగొట్టుకోవద్దు దాన్ని కలుషితం చేసుకోవద్దు రక్షించుకోండి పవిత్రంగా పెట్టుకోండి ఎలాగో పవిత్రంగా పెట్టుకోవడం ఇగో ఇల్ల దిస్ ఈజ్ హౌ పవిత్రంగా పెట్టుకోవడం నేను ఒకసారి పాఠం చెప్తున్నాను ఎక్కడో సమవే గీత పాఠమే చెప్తున్నాను చెప్తుంటే ఫస్ట్ లైన్లో ఒక ఆయన కూర్చున్నారు కూర్చుని ఏదో తెలుగులు ఏదో కదులుతున్నాయని ఓసారి నాకు అనిపించింది ఏదో కదులుతున్నాయని తర్వాత నాకు క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న నలుగురు వచ్చి చెప్పారు ఆయన పాఠం వింటున్న టైంలో ఆయన విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటున్నాడు అని చెప్పారు అక్కడ కూర్చుని ఫస్ట్ లో కూర్చుని విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటున్నాడు అంటే ఆ తర్వాత ఎవరిలో అడిగారు అదేటండి మీరు క్లాసుకు వచ్చి విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నారు ఏమిటి అని అడిగారు అంటే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే మరి ఏం చేయమంటారండి ఆ స్వామి ఏమో నేనే శివుణ్ణి నేనే విష్ణువుని అది విని మనస్సు కష్టం అనిపించి విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాను ఇంకేం చెప్పంటారు అప్పుడు వీళ్ళు అడిగారు మరి ఏమనాలన్నారు నేను దాసు అనాలి నేనే దేవుణ్ణి అనుకోడు అహం విష్ణోహ దాసహ దాసోహం అనాలి కానీ శివోహం అంటాడు ఏమిటండి దేవుణ్ణి నేనేనా నేనే దేవుడా ఆయన అలా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను విష్ణు అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు అయ్యా మీరు రేపటి నుంచి రాకండి ఆయన అలాగే మాట్లాడతాడు గంటన్నరసేపు అదే మాట్లాడుతాడు మీరు రాకండే మాకు కావాలది మమ్మల్ని ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తారు అని రిక్వెస్ట్ చేస్తే ఆయన రాడు మానసి సో ఆ సో ఆ మనస్సుని అలా కలుషితం చేసి పెట్టుకోకూడదు అలాగా అంటే సెన్సిటివిటీ లేదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు వింటున్నారే వాళ్ళకి మనం డిస్టర్బెన్స్ చేయకూడదు అనే బేసిక్ సెన్సిటివిటీ కూడా లేకపోవటం సో అది కూడా ఒక దోషం సో ఈ విధంగా ఎనివే ఐ డోంట్ నో అలా ఆ దృష్టాంతం ఎందుకు చెప్పాను ఐ లాస్ట్ ది కనెక్షన్ సో ది పాయింట్ ఈస్ హృదయం రక్షత కోశం ఆ హృదయం అనేటువంటి నిధిని మాత్రం పవిత్రంగా మనం రక్షించుకుంటూ ఉండాలి తర్వాత శ్లోకం సతతం ఆత్మానం రహసి స్థితాత్మాశీర పరిగ్రహ చూడండి ఉపనిషత్తులలో తత్వాన్ని బాగా ప్రతిపాదిస్తారు కానీ భగవద్గీత యొక్క మహిమ ఏంటంటే ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వాన్ని మన నిత్య జీవితానికి జోడించి దానికి ఒక ప్రాక్టికల్ షేపును తీసుకొచ్చి భగవద్గీత పోషిస్తుంది ఆ సెన్స్లో మీరు ఒక ఉపనిషత్తును చదివితే వచ్చే ప్రయోజనం కంటే భగవద్గీతను చదివితే వచ్చే ప్రయోజనం ఎక్కువ అంచేతనే గీతని ఉపనిషత్ సారము ఉపనిషత్తుల సారం సో కనుక చాలా ప్రాక్టికల్గా ఆ తత్వాన్ని బోధిస్తుంది గీత ఇక్కడ ఎంత ప్రాక్టికల్గా చెప్పిస్తున్నారో చూడండి ఈ శ్లోకం ఎంత ప్రాక్టికల్గా ఉందో చూడండి ఇప్పుడు కంప్లీట్ చేసిన శ్లోకం రాబోయే శ్లోకం కూడా అటువంటిదే మీరు యోగి కావాలి యోగిగా ఉండి సాధనని చేస్తూ ఉండాలి యోగి ఇంజీత యోగి అనే పదము ఇంజీత అనే పదము ఒకే ధాతు నుంచి అంటే అర్థం ఆ యూజ్ అంటే మన కర్మ మన శక్తి మన యుక్తి మన భక్తి మన జ్ఞానం ఇవన్నీ కూడా మనల్ని దేవుడి వైపు నడిపించాలి కాని దేవుడికి దూరంగా సంసారంలోకి నడిపించకూడదు అది యోగం అంటే యోగం అంటే కమ్యూనియన్ విత్ గాడ్ దోగ ఈశ్వరునితోటి మనకి సంబంధం నిత్య సంబంధం ఉంది కానీ మనం ఏమనుకుంటున్నాం ఈశ్వరుడికి దూరం అయిపోయి సంసారంలో ఉన్నాము అనుకుంటున్నాం ఈ భ్రమ నుంచి బయటపడి సంసారం నుంచి మన సంసారం నుంచి కొంత మానసికమైనటువంటి ఆసక్తి రూపంగా ఉండే బంధాన్ని విడిపించుకుని ఈశ్వరుని వైపు ఉండేటువంటి నిత్య సంబంధాన్ని నెలకొల్పుకొనుక అది యోగం ఆ యోగం వైపు అడుగులు వేస్తే వాడి యోగి అంతేగాని మీరు దేవుణ్ణి పూజలు చేసి మాకు ఈ తీర్చో ఆ కోరికలు తీర్చో మొదలు పెడితే అది యోగం అనిపించుకోలేదు అది కర్మకాండలో ఉంటుంది కర్మకాండలో ఉండి సందర్భంలో ఉంటుంది కానీ వేదాంతంలో మొత్తం కర్మకాండనంతా వ్యాలిడేట్ చేయరు కర్మకాండలో ఏ కర్మలైతే అంతఃకరణ శుద్ధికి వినియోగిస్తాయో వాటిని మాత్రమే మనం సమర్థించుకుంటాం మిగతా కర్మలన్నింటినీ కూడా ఏం చేయాలి వాటిని విడిచిపెట్టేయాలి అలాగ మరి వేదాంతం యొక్క లక్షణం అది కాబట్టి సాధకుడు యోగిగా ఉండాలి యోగి ఈ గీత ఆ యోగాన్ని చాలా దృఢంగా అభ్యాసం చేస్తూ ఉండాలి చాలా ఫుల్గా కమిటెడ్గా ఉండాలి కష్టం కూడా కాదు చాలా సుఖం కూడా ఇప్పుడు బండరాయి మోసేవాడిని ఆ బండరాయి వదిలిపెట్టేడా అంటే కష్టమే ఉందండి దాంట్లోనూ అయితే వీడు ఆ బండరాయి మీద పెద్ద ఆసక్తి పెంచి కూర్చుంటాడు అది సమస్య ఆ రాయికి ఏదో పెడతాడు నామాలో గొట్లో ఏదో పెడతాడు పెట్టి ఉంటాడు ఇంక వాడిని ఏం చేస్తారు మీరు కాబట్టి సంసారం అలాంటిది ఆ సంసారానికి ఏదో బండరాయి అంటే సంసారం దానికి దానికి ఏదో పెడతాడు దానికి ఏదో పేరు పెడతాడు పెట్టి దాని మీద ఆసక్తి పెంచుకుని అది మోస్తూ ఉంటుంది అది మోయడం మానేసేసి ఏకాంతంలో కూర్చుని ఆత్మనిష్ఠుడు కా అని చెప్పారు అనుకోండి ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుని స్థిరంగా కూర్చొని ఒక పని పురమాయించాడు సికింద్రాబాద్ స్టేషన్ దాకా పరిగెత్తుకుని వెళ్ళిరా ఇంకో పని దీంట్లో ఏది కష్టం అండి నిజానికి ఒక దృష్టితో చూస్తే పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవడం అంత కఠినమైన పని అదే కానీ మనం అట్లా సికింద్రాబాద్ స్టేషన్ దాకా పరిగెత్తుకు రాంటే వీడు రోజు రన్నింగ్ చేసి వాడికి అది పెద్ద విషయం కానీ మోకాలు రెప్పులు ఇబ్బంది కానీ లేకపోతే ఏముంది మన కుర్రాళ్ళు ఎవరైనా పురాణిస్తే వాళ్ళు అలా అలా పరిగెత్తుకుని వెళ్ళి నిమిషాల్లో వీళ్ళు అది తేలిక ఇది కష్టం కానీ వివేకవంతుడికి వివేకం గలవాడు ఆ వివేకాన్ని ఆ నిష్ఠని మీరు డెవలప్ చేయాలి ఆ ఇన్నర్ సైలెన్స్ని వీరు డెవలప్ చేయాలి కేర్ఫుల్గా డెవలప్ చేయాలి దాన్నే యోగి ఇంగీత అంటారు యు హెవ్ టు కల్టివేట్ అది కనుక కల్టివేట్ చేసుకున్నట్లయితే అబ్బా పదిహేను నిమిషాలు అలా ఏకాంతంలో కూర్చుంటే మీ ఇన్నర్ సైలెన్స్ని మీరు ఎప్పుడైతే డిస్కవర్ చేశారో ఈ సృష్టి అంతా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు మిమ్మల్ని విచలితూని చేయలేదు మీకు కష్టాన్ని మనస్సుకి క్లేశాన్ని కలిగించనే లేదు సృష్టి దానికి ఆ శక్తి లేదు మనమే దాని ఎందు ఆసక్తిని పెంచుకుని ఆ శక్తిని దానికి మనమే ఇచ్చాం దానికి ఆ శక్తి లేదు కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ సైలెన్స్ అని దాన్ని సాక్షాత్కరించుకుని ఆత్మస్వరూపం వైపు అడుగులు వేయాలి దాని పేరే యోగీయుంజీత మీరు మీ జీవితంలో దృఢంగా ఈ జ్ఞాన యోగాన్ని ధ్యాన యోగం ఇది జ్ఞానం వైపు నడిపించే ధ్యానం ఈ ధ్యాన యోగాన్ని మీరు గట్టిగా పట్టుకోండి విధులు పెట్టకండి ఎప్పుడు సతతం ఇప్పుడు యూనివర్సిటీలో చదివే విద్యార్థి మిమ్మల్ని అడిగాడు అనుకోండి నేను ఎప్పుడు చదువుకోవాలి రోజులో అని అడిగితే ఏం చెప్తారు రోజు మొత్తం చదువుకోవాలని చెప్తారు యూనివర్సిటీకి మీరు యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి కాలేజీకి వెళ్ళారనుకోండి మీకు టైం టేబుల్ ఇస్తారు ఆ టైం టేబుల్ ఏముంటుంది ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ లంచ్ బ్రేక్ ఫోర్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ సిక్స్త్ పీరియడ్ ఆరు పీరియడ్లు ఉంటాయి అదో ఇన్ని పీరియడ్లు ఏమిటండి ఇంతసేపు చదువుకోవడం అని అంటారా అంటారు అలాగే యోగం ధ్యాన యోగము అది జీవితంలో ఎప్పుడు ఉండాలి ఐదు నిమిషాలు ఉండాలా పది నిమిషాలు ఉండాలా అలాగే కంపార్ట్మెంటల్ చేయకూడదు సతత్ అంటే మిగతా పనులు చేసుకోవాలక్కర్లేదు అన్ని పనులు చేయక్కర్లేదు అసలు ముందు ఈ జగ ఈ సంసారంలో అవసరమై అనవసరమైన పనుల నుండి బయటపడటం చాలా కష్టం అవసరమైన పనులు చేయటం కష్టం కాదు అనవసరమైన పనులని విధులిపెట్టడం చాలా కష్టం ఇది పొద్దున్నే కుక్కను పట్టుకుని వాకింగ్కి బయలుదేరుతాడు అది అది అది అవసరం అనుకుంటాడు దాన్ని విధులు సలహా చెప్తే చూడండి మీరు ఆ సలహా ఏమిటవుతుందో మీకు తెలుసు చెప్తే తెలుస్తుంది అది అవసరమా వినిపెట్టలేడు అంచేతనే అనవసరమైన పనిని విడిచిపెట్టడం చాలా కఠినమైన విషయం ఆ పని అలాగా ఆ త్యాగం చేయకుండా అనవసరమైన క్రియలని విడిచిపెట్టకుండా అసలు మీకు యోగంలో మీరు అడుగు వేయలేరు కాబట్టి యోగి యుంగీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఉండి వాడు ఆదివారం నాడు క్లాసులో నిన్ను కొనసాగిద్దాం రేపు శనివారం కదండి రేపు రేపు క్లాస్ లేదు ఆదివారం క్లాసు ఉంది ఈ ఒక్క వారమే ఈ మార్కులు ఇలా వచ్చాయి ఆదివారం నాడు క్లాసు మళ్ళీ గుర్తు చేస్తున్నాను పావు తక్కువ ఆరుకి ఐదు నలభై మీరు ఐదు నలభైకి వచ్చేసే ఐదు నలభై రెండు ఐదు నలభై మూడు కల్లా సీట్లు కూర్చోండి ఐదు నలభై ఐదుకి మొదలు పెట్టేసి ఏడు పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంత శాంతి హరి ఓం తత్సీకృష్ణా